అందాల చందమామ ఎక్కడివి మామ కాదు గీమ కాదు నా మోము కాంతుళ్ళ కలువరేకులెక్కడివి వేకులు కాదు గీకుడు కాదు నా కనులు చక్కన్ని సంపెంగ ఎక్కడివి సంపెంగ మొగ్గ కాదు నా ముగ్గు సన్నమల్లె మొగ్గలు ఎక్కడివి మొగ్గళ్ళు కాదు నా పలువరుసలాబీలు ఎక్కడివి గులాబీలు కాదు నా చెక్కిళ్ళు నల్ల నల్ల ఉంగరాలు ఎక్కడివి ఉంగరాలు కాదు నా ముంగురు